నీకు అని నా పద్దెనిమిది ఏళ్ళ వయసు అప్పుడు ఆవిడ అడిగారు ఓ ఈ ఆంతరిక యజ్ఞం అంటే ఏమిటో తెలియాలి మనకు తెలియాల చూడండి ఈశ్వర కృప అంటే ఏమిటంటే ఎప్పుడెప్పుడు అంతా నీ ఉంటారు కానీ వాళ్ళు నీకు బోధించగలరని నీకు తెలియదు వాళ్ళు నిన్ను నిన్ను మేల్కొల్పగలని నీకు తెలియదు వాడికి సమర్థత ఉందని వాడిలో నుంచి ఈశ్వరుడు అలా నీకు బోధిస్తాడని విడ ఆ రూపంలో ఆ రోజున నాకు గురువై ఈ ఆంతరిక యజ్ఞం గురించి మేల్కొల్పి ఓహో ఈ ఆంతరిక యజ్ఞం చేయాలి కదా అంతసేపు ఎంతసేపు ఈ కర్మ భక్తి మార్గాలలో బహిర్యజ్ఞం ద్రవ్య యజ్ఞం ఆ ఇతరత్ర సేవా యజ్ఞాలు సేవాయోగాలు ఇతరత్ర ఎట్సెట్రా ఎట్సెట్రా ఎన్న చేసినప్పటికీ మానవుడికి ముక్తి మోక్ష నిర్ణయం జరిగేది ఈ ఆంతరిక యాగంలో బహిర్యాగంలో కాదు కదా ఆంతరిక యజ్ఞంలో కదా మరి ఈ స్వాధ్యాయ యజ్ఞం ఈ జ్ఞాన యజ్ఞం చేయాలి కదా అది కదా తపయజ్ఞం ఈ యజ్ఞంలో తనను తాను సమర్పించుకున్నవాడు బలిగా ఎవడైతే ఉన్నాడో కైంకర్యం బలెంటే ఏదో అనుకున్నారు తల తీసి అక్కడ పెట్టడం కాదు తలనే అహంకారాన్ని తీసి అహం రహితమే బలంటే అంతకు మించి అయితే ఏంటి స్థూల అర్థంలో తీసుకుని ఓ మేకని బలివడం ఓ కోడిని బలివడం ఓ మనిషిని బలివడం ఓ గుమ్మడికాయ బలివ్వడం ఓ కొబ్బరికాయ బలివ్వడం ఇత్యాదులకు వచ్చేసాను మళ్ళీ మన గొడవ ఎప్పుడూ స్థూరమే అంతే తప్ప పొరపాటిని కూడా అంతర్ముఖ సమారాజ్యాలు అహం రహిత పద్ధతిని ఏదైతే సూచిస్తున్నారో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయమన్నమాట ఎంతసేపు తాత్కాలికంగా ఏదో వెజిటేరియన్స్ అనుకోండి కొబ్బరికాయ కొట్టేమా గుమ్మడికాయ కొట్టేమా సరే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఏదో క్షుద్ర ప్రాణి ఎవడోడిచ్చేసామా లేదా ఏమిటి దానివల్ల అరే అది కాదయా బాబు భయంటే ఏమిటి అహం రహిత పద్ధతి నీ అహాన్ని నువ్వు పోగొట్టుకోవడం అంతర్యాగంలో అంతర్యామిని ఆంతరిక యజ్ఞంలో తెలుసుకుని ఆ పరమాత్మ స్థితి పరమనే నిర్ణయంలో ఆత్మకు పరమైన స్థితి బ్రహ్మమునకు పరమైన స్థితి ఈశ్వరునకు పరమైన స్థితి శివునకు పరమైన స్థితి పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు పరశివం ఇలా ఈ నిర్ణయాన్ని పొందటం ఈ కదిలేదాన్ని కదలచని స్థితికి పరం పరంలో కదల్ ఇలా జాగ్రత్తగా ఆంతరిక యజ్ఞంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అక్కడ మాత్రమే లభిస్తుంది బయట లభించదు బయట అంటే ఆత్మనిష్టకు బయట ఏమండి అంతటా వ్యాపకం ఏమన్న ఆత్మకి మరలా లోపలా బయట చెప్తున్నారే అప్పుడు ద్వయదోషం వచ్చింది కదా అన్యం చెప్తున్నారే అప్పుడు ద్వయదోషం వచ్చింది కదా ఆత్మకి చెప్పడం లేదు నాయనా నీ పంచకోశాలకు చెప్తున్నాడు మానవుడు ఎప్పుడూ ఎందులో మునిగిపోతున్నాడు పంచకోశములే తాను అనుకుంటున్నాడు కాబట్టి దీంట్లో నుంచి నిన్ను వేరు చేస్తున్నాడు వేరు చేసిన తర్వాత చెప్తాడు చతుర్ముఖ బ్రహ్మగారి వంశంలో వచ్చాయనం మనం అందరం ఎవరు బ్రహ్మ వంశ సంజాతరం ఎందుకని ఈ సృష్టి అంతా ఆయనే చేసేది కాబట్టి ఘటకుండ్యాధికర్వం వృత్తిక మాత్రమే వద్వద్బ్రహ్మ జగత్సత్యం తద్వద్బ్రహ్మ జగత్సృష్టి ఆ తత్తన్న దృష్టి చూస్తే ఈ జగత్తు కూడా ఆ తత్తే ఈ జగత్తని ఏదైతే అంటున్నామో ఈ త్వమ్మని ఏదైతే అంటున్నామో అది నీవై ఉన్నావు నువ్వు వేరుగా ఉన్నావు అనుకునే భ్రమను విడువు భ్రాంతిని విడువు ఇట్లా చెప్తున్నా జాగ్రత్తగా ఈ బుద్ధిని ఇలా అప్పుడు మాత్రమే ఈ ఆంతరిక యజ్ఞం సాధ్యమవుతుంది చదవం బుద్ధి యొక్క ఉనికి ఒక అవస్థలో ఉండి వేరొక అవస్థలో ఉండవు అనగా నిత్యం కాదు బుద్ధి గ్రహించే రాగాది విషయములు సుఖదు ద్వంద్వములు కూడా ఒక అవస్థలో ఉండి వేరొక అవస్థలో లేనివి అనగా నిత్యం కాదు చెప్పేసా అవును మొన్న కాలంలోనైనా స్వతసిద్ధం కాదు నేను మిక్కిలి ప్రీతితో ఉన్నాను నేను కోరికతో ఉన్నాను నేను సుఖినై ఉన్నాను నేను దుఃఖినై ఉన్నాను మొదలైనదిగా రాగేచ సుఖ దుఃఖాదుల ప్రవర్తన నేను ఉన్నాను అన్న ఉనికి ఆదా అన్న ఉనికిని ఆధారం చేసుకుని ఉన్నది అంతే రాగేచ్ఛా సుఖ దుఃఖాది ద్వంద్వరూప సహితంగా నేను ఉన్నా నేనికి పైన అప్పజెప్పాడు ఈశ్వరుడు ఏం చెప్పాడు నువ్వు రెండు పనులు అప్ప చెప్తున్నానమ్మే ఒకటి రాగేచ్ఛా సుఖ దుఃఖాది ద్వంద్వరూప కర్మ సహితమైనటువంటి ప్రేరణలనైనా లేదంటావా సత్యము జ్ఞానము ప్రకాశము చైతన్యము ఆనందం అనేటటువంటి స్వస్థితికి సంబంధించినటువంటి అనుభవాన్ని అయినా ఇవు రెండింటికి పనికి వస్తుంది ఈ బుద్ధికి డబల్ హెడ్జిడ్ నైఫ్ అంటారు రెండు అంచుల కత్తిది ఒక అంచు ఏమిటి అంటే